జ్యేష్ఠరాజా శ్రీమహాగపతే సదాశివసా శంకరాచార్యమ్యమాన్వరాచార్యపే పరంపరా యథాీపోవాతస్థాంగ సోపమా స్మృతీనోగమాత్మన ఆత్మన యోగం యుంజత ఆత్మయోగం చే సాధారణంగా మీకు లోకంలో ఇవ్వేవో పేర్లతో యోగ శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు సమాజ యోగము భక్తి యోగం కర్మయోగము సో లాగా అనేక పేర్లు ఈ మధ్యన భజన యోగము పేరు కూడా తర్వాత కొంతమంది నాదయోగము అని అంటారు తర్వాత ఇంకో సహజ యోగము అని ఇలా ఇవేవో పేర్లతో అంటూ ఉంటారు కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆత్మయోగం నిజత యోగం ఆత్మన ఆత్మ యొక్క యోగము యోగము అంటే కలయిక అంటే మనిషి తన స్వరూపము నుండి దూరం అయిపోయి ఉంటాడు తన స్వరూపంతో కలుసుకుంట జనరల్ గా మనిషి ఏమనుకుంటాడంటే మనిషి యొక్క స్వరూపం దైవం ఎవ్రీ సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైన్ ఆ మాట మనం మర్చిపోకూడదు సో మనిషి యొక్క యథార్థ స్వరూపమే ఈశ్వర్ కానీ ఈశ్వరుని కంటే తాను భిన్నంగా ఉన్నానని తనకంటే ఈశ్వరుడు భిన్నంగా ఉన్నాడని ఆ భేద దృష్టితో ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటాడు ఎంతవరకైతే భేద దృష్టి ఉంటుందో అంతవరకు భేదము అనుభవానికి భేద దృష్టిని నిరసించిన మలు క్షణంలో అభేదమే అభే అభే అభేదంలోనే ఉండిపోతాడు కాబట్టి భేద దృష్టిని తిరస్కరించి అభేదంతో ఆత్మరూప ఈశ్వరుడే ఆత్మరూపంగా ఉన్నాడు అటువంటి ఆత్మరూపుడైన ఈశ్వరునిలో ఐక్యమై ఉంది దీనికి ఆత్మయోగము అని ఈ ఆత్మయోగాన్ని ఇక్కడ సాధుకుడు అభ్యాసం చేస్తారు ఆత్మన యోగం యుంజిత యుంజత సో భాష్యకర్లు అవతారిక ఒకసారి అందాము సమాహిత ఏకాగ్రమైన చిత్తముదల యోగికి యోగి అంటే సాధకుడు అని అర్థము లోకంలో ప్రసిద్ధమైన అర్థం యోగి అనగానే లోకంలో ఏ అర్థం ప్రసిద్ధంగా ఉందో అది కాదు సో లోకంలో అనేక అర్థాలు అనేక భావాలు ప్రసిద్ధంగా ఉంటాయి లోకం అనేది ఎలా ఉంటుందంటే గతానుగతికో లోక ఒక ఆడు దాటిలో పోతుంటే పదికొండు దీని మీద చాలా ఈ లోక దృష్టి లోకం ఎలా ఉంటుంది అన్నదానికి అనేక రీసెర్చ్లు కూడా చేస్తూ సోషల్ రీసెర్చ్ ఉదాహరణకి మీరు ఆ స్టేషన్ అక్కడ చాలా జనం ఉంటారు కదా మీరు అక్కడికి వెళ్ళి అలా చూడతారు అలా చూస్తూ అక్కడికి వెళ్ళాలా చూస్తూ మామూలుగా మీరు కొంచెం మొహమాట లేకుండా సెల్ఫ్ కాన్షియస్ కాకుండా అలా చూస్తూ ఉంటాను చూస్తూ ఉంటే మామూలుగా ముందు ఇనిషియల్గా ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు అటు నుంచి వెళ్ళేవాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు కానీ విత్ ఇన్ సెకండ్స్ మిమ్మల్ని పట్టించుకోవడం ప్రారంభిస్తాను బాగా ఉందా ఇప్పుడు వాల్యూమ్ తక్కువ ఉందా ఇప్పుడు బాగా ఉందా వాల్యూమ్ ఓకే సో కొద్ది ముప్పై సెకండ్లు వన్ మినిట్ మీరు మీరు ఈ లోపల చికాకుపడి తలు తిప్పేసుకుంటే వర్కౌట్ కాదు మీరు అలా చూస్తూనే ఉండాలి దానికేసే చూసుకుంటారు ఓ ముప్పై సెకండ్ నిమిషం అలా అయ్యేపటికి మీ దగ్గర ఒకళ్ళని త్రా ఆగుతారు అవి కొంచెం సేపు చూస్తాను ఏమిటి మీరు చూస్తున్నారా వాళ్ళు కూడా చూడడం ప్రారంభిస్తారు మీరు అదే పద్ధతిలో మూడు నిమిషాలు సేపు అక్కడ మీ చుట్టూ ముప్పై ముందు ముందు చేరి వాళ్ళందరూ కూడా అది కాబట్టి గతానుగతికో లోక లోకం అలా పోతూ ఉంటుంది దానికి అదానికేమో ఒక వ్యవస్థ ఉంటుంది కాబట్టి లోకంలో అందరూ యోగి అంటే ఎదరో అర్థాలు ఉంటాయి ఏవో అర్థాలు చెప్పుకుంటారు ఎంత ఘోరమైన అర్థం కూడా యోగి అంటే చీలుం కట్టి గుడి కూడా ఒక్క అలా ఉంటారు యోగులను కూడా అనుకునేవాళ్ళు లేకపోలేదు అదేమీ కాదు భగవద్గీతలో యోగ యోగి అంటే అర్థము సమాహిత చిత్తస్య ఏకాగ్రమైన చిత్తము గలవాడు సాధారణంగా మన మనస్సు ఎలా ఉంటుందంటే చాలా అల్లకల్లోలంగా ఉంటుంది అది సంసారి అంటే అదే అర్థం అల్లకల్లోలమైన మనస్సు గలవాడు ఎక్కడ ఎక్కడ ఉండదు మీకు జీవితంలో మనుషుల్లో స్థిరం ఉండదు మీరు చూడండి మనుషుల జీవితంలో స్థిరం ఉండదు సో ఆ స్థిరం లేకపోవడం అది బాహ్యంగా స్థైర్యం లేకపోవడము అంటే అర్థం మానసికంగా స్థైర్యం లేదు అని అర్థం మానసికమైన స్థిరత్వం లేకపోతే అది మీకు బాహ్యమునందు కూడా అనేక రూపాలలో ప్రకటన ఉంటుంది ఆ విధంగా ఏ విధమైన స్థైర్యము లేకుండా సో ఏకాగ్ర అల్లకల్లోలమైన చిత్తము గలవాడు దానికి విరుద్ధ స్థితి దానికి ఆపోజిట్ యోగి అంటే చిత్తము గలవాడు అంటే ఇప్పుడు దీనికి ఇషుకారుడు దృష్టాంతం తిప్పుతూ ఉంటాను మీకు నేను ఇతను ముందు కూడా చెప్పాను అతను బాణం తయారు చేస్తున్నాడు ఆ బాణము కొన లెంగ్ అంత పెర్ఫెక్ట్ గా ఉండాలి వంకర టెంకరగా అలా బాణాన్ని ఇసుకారుడు తయారు చేస్తున్నాడు బాణాన్ని ఇసుకారుడు అంటే కమ్మరి కొలిమిలో బాణాలు తయారు చేయడం ఒక స్పెషాలిటీ చేస్తుంటే ఈ లోపల రాజుగారి యొక్క పరివారమంతా ఊరేమి కూడా వెళ్తుంది ఆ రోడ్డు తెలుగుగానే ఉన్నాడు బాణం దాన్ని సాధనపడుతూ దాన్ని సరిచి చేసుకుంటా ఉన్నాడు పది నిమిషాలు పట్టి నువ్వు ఊరేగంపొందించా వెళ్ళడా అతనికి తెలియలేదు తర్వాత దత్తాత్రేయ మహర్షి అని అడుగుతాను ఏమో నువ్వు బాణం బాణం పూర్తయిన పక్కన పెట్టి ఆ మయాన్ని ఇలా చూస్తావు అప్పుడు ఈ మహర్షి నిలబడి ఆయన అడుగుతాను ఏమయ్య ఇప్పుడు ఇటు ఎవరు వెళ్లారో చూసావా ఎవరో వెళ్లారా నేను చూడలేదే అంటే ఇప్పుడు రాజుగారి యొక్క పెద్ద ఊరీంపు వెళ్ళింది అంటే నాకు తెలియలేదండి దాన్ని ఏకాగ్ర చిత్తం అటువంటి ఏకాగ్ర చిత్తము కలిగి ఉంటే యోగం ఎందుకంటే సంసారం అనేది బయట ఉండదు బయట ఉంటుందని ఒక భ్రమంతే సంసారం అనేది మనస్సులో ఉంటుంది యొక్క చలనానికే సంసారం దుఃఖం అంటే మీరు సపోజ్ ఆలోచించండి మీకు ఎప్పుడు దుఃఖం కలుగుతుంది మీరు ఒక ప్రవాహ రూపంగా ఆలోచించినప్పుడే దుఃఖం లేదు ఆలోచించడం మానేశారనుకోండి ఏమవుతుంది దుఃఖం లేదు సో మీ మనస్సే మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది మీ మనస్సే మీకు సుఖాన్ని కలిగిస్తుంది కాబట్టి మనస్సు ఏకాగ్రమైందనుకోండి ఈ సుఖ దుఃఖములకు అతీతంగా ఆత్మస్వరూపంలో నిలిచి దాన్ని యోగము అని అంటారు ఆ విధంగా ఏకాగ్రమైన చిత్తము కలిగిన యోగికి ఏదైనా ఒక ఉపమానం మీరు చెప్పగలరా ఉపమా చియతే ఉపమా అంటే పోలిక పోలిక ద్వారా వర్ణించాలి ఆ యోగు యొక్క స్థితిని మనం ఆ మామూలుగా లోకంలో ఉండే పదార్థాలను వర్ణించినట్టుగా వర్ణించడం అన్ని సందర్భాల్లోనూ ఒక పోలిక ద్వారా వర్ణించడానికి నీళ్ళు ఎందుకంటే వాక్కు అందేటువంటి స్థితి అనుభవ రూపమైన స్థితి కనుక ఏదైనా ఒక పోలిక చెప్తే తేలిపో ఆ పోలిక చెప్తున్నారు యథేతి అది ఉపమా సో గాలి లేని ప్రదేశములో పెట్టిన దీపము అది ఉపమా కబ దీపం అది స్థిరంగా ఉంటుంది అలాగా కట్టేసినట్టుగా ఉంటుంది గాలి లేని ప్రదేశంలోకి వచ్చిన దీపం ఆ దీపమే యోగి యొక్క మనస్థితి ఉపమానం సో దీన్నే ఈ కదలకపోవటము స్థిరంగా కట్టేసినట్టు ఉండటము దీనికి దీనే యోగము అదే ఏకాగ్రత సో దీనికి మాండుక్య కార్యక్రమంలో దీని చక్కటి విచారం ఉన్నది ఎలాగంటే అనిందన మనాభాసం చిత్తం నచ విక్షిప్యతే ఇప్పుడు చిత్తము అంటే మనస్సు ఈ మనస్సు ఏం చేస్తూ ఉంటుంది అంటే అస్తమానం వేటిని వేటినో ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఇలా మీరు పనులు తెరిచాల రోడ్డుకే స్పృష్టి అర్థండి ఇప్పుడు ఒక ఆయన వెళ్ళాడు హో ఆయన వెళ్ళాడా మీరు ముసలా పెద్ద ఇంకా వ్యాపారాల నుండి నిద్రపెట్టలేదు అదే ఆయన వెళ్తాడు ఆయన ఏదో భావన ప్రకటించి మళ్ళీ మనం అనుకోవడమే కానీ నీకేం అని వెళ్తాడు లోపల ఇంకొకటి వచ్చాడు ఓ వీడు నిన్నటిదాకా అహింకమంలో ఉండి వాడు ఇక్కడికి నిన్న తయారయ్యడం వీడు అనుకున్నాను సరే వాడు వెళ్తాడు దీన్ని ఏమంటారంటే ఏదో ఒకదాన్ని ఒకదాని తర్వాత ఒకదాన్ని దాని తర్వాత మరొకదాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది మనస్సు మనస్సు దాన్ని ప్రకాశింపజేసుకుని మనస్సు ప్రకాశింపజేస్తే గానీ అది తెలియబడదు ఇది పుస్తకము అని అది నేను పుస్తకాన్ని అని చెప్తున్నది మనస్సు పుస్తకం కాబట్టి మనస్సు ఒకదాని తర్వాత మరొక దారి ఆ తర్వాత ఇంకొక దారి అలా ప్రకాశింపజేస్తూ ఉంటుంది అంటే కోతి ఎలా అయితే ఒక కొమ్మ నుంచి మరో కొమ్మ మీదకి జంపు చేసినట్టుగా ఒక విషయం నుంచి మరొక విషయానికి జంపు చేస్తూ ప్రకాశింపజేస్తూ ఉంటుంది సో అప్పుడు ఇంగనం అంటే జంపు చేయటం ఆ భాష అంటే ప్రకాశింపజేయటం దేని మీద జంపు చేస్తే మనస్సు అది తెలుస్తూ ఇప్పుడు మనస్సు అనింగనం అసలు అలాగే జంపు చేయటమే ఉండదు అంటే ఇలా కడుమసు కూర్చుంటుంది కడుమ సుఖం కూర్చుంటే కంటితో చూసి ఇవి అన్నీ కూడా పోతాయి తర్వాత చెవితో వినివి కూడా ఉపేక్ష చేసేస్తాయి ఇది మన మనం శబ్దస్పర్శ రూపాలస గంధ ఈ ఐదంటిని ఎప్పుడైతే మీరు త్యాగం చేసేస్తారో ఇంకా మనస్సులో ఏవో సంకల్పాలు ఉంటాయి ఈ సంకల్పాలు అయితే సుఖ రూపాలు అయితే లేకపోతే దుఃఖరూపాలు అయితే మీకు నచ్చినవి గుర్తొస్తే సుఖం మీకు ఇబ్బంది కలిగించేవి గతం గుర్తొచ్చింది అనుకోండి గతంలో మంచి విషయం గుర్తుకొస్తే ఉల్లాసంగా అనిపిస్తుంది మనస్సుకి గతంలో చెడు విషయం గుర్తుకొస్తే మనస్సుకి దుఃఖంగా ఉంటుంది సో అవి ఉంటాయి లోపల అవి మూసుకున్నా వాటిని కూడా డ్రాప్ చేసి డ్రాప్ చేసిస్తే ఇప్పుడు ఏమైపోయింది మనస్సు దేన్ని ప్రకాశింపజేయటం లేదు అనే అనాభాసం అంటే చలనము లేదు ప్రకాశింపజేసేటువంటి పరిస్థితి లేదు దాంతో ఏమవుతుంది చిత్తం విలీయతే పునః ఆ మనస్సు లీనమైపోతుంది దేంట్లో లీనమవుతుంది దేని నుంచి కుట్టిందో దానిలో లీనమవుతుంది ఇప్పుడు నెక్లెస్ తీసుకెళ్లి ఒక ఫర్నర్స్ లో పెట్టారనుకోండి ఆ నెక్లెస్ దేంట్లో లీనమవుతుంది ఫర్నర్స్ లోనమవుతుంది అని చెప్పకూడదు బంగారం కాను మీరు బుద్ధివంతులు సో అలా చేసిన పేరెంట్ ఎలా దృష్టాంతం లేకుండా అయిపోతుంది సో ఫర్నర్ లో లీనమవుతుంది బంగారంలో లీనమైపోతుంది ఎందుకని బంగారంలోనే లీనం అవ్వాలి అయ్యా బంగారం నుంచి పుట్టింది కాబట్టి బంగారంలో లేనం అవుతుంది ఒక ఊరు దేనిలోంచి కుడుతుందో దాంట్లో అదే ప్రకృతి ధర్మం అలా ఉంది కాబట్టి మనస్సు అనేది ఆ ఎరుక నుంచి కుడుతుంది అంతేతనే మనస్సు దేని మీదకి జంపు చేస్తే అది తెలియబడుతూ ఉంటుంది ఎందుకని ఎరుక నుంచి కుడుతుంది కనుక ఆ ఎరుక జ్ఞానము అనే నోయింగ్ గా అని అనొచ్చు దాని నుంచి మనస్సు పుట్టింది ఆ మనస్సు జంపు చేస్తుంటే ఏవేమో విషయాలు తెలియబడుతూ ఉంటాయి అది జంపు చేయడం మానేసి విలీనం అయిపోతే ఎరుకలోకి విలీనం అయిపోతుంది సో అటువంటి స్థితిని ఆ దీపము అంటారు దీపముతో పోలుస్తారు ఎరుక దీపం అంటే ప్రకాశం కదా ఇది ఈ ప్రకాశము లోపలి ప్రకాశం ఎరుక రూపంలో ఉండే ప్రకాశం అంత ప్రకాశం బయట ఉన్న దాంతో పోలుతారు ఇంకేదెంతో పోలుస్తారంటే లోపల జ్యోతిని బయట దేంతో పోలుస్తారు జ్యోతితో పోలుస్తారు ఇంకేదెంతో ఇప్పుడు హారతిస్త హారతిడు మంత్రం చెప్తారు తప్పత్ర సూర్యోతి చంద్ర తారేమా విద్యుతో భ్రాంతితో భాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అనో మంత్రం చేస్తారు మీరు వినే సో ఈ మంత్రం యొక్క తాత్పర్యం ఏంటంటే దేని యొక్క ప్రకాశములో ఈ సకల జగత్తు ప్రకాశిస్తోందో ఆ ఆత్మజ్యోతి అనే అర్థం అమతరం యొక్క అర్థం అది ఆ ఆత్మరూపంగా దేవుడు ఉన్నాడు ఆత్మ చైతన్యమే బయట దేవుడు రూపంగా ఉన్నది ఈ ఆత్మ తత్వము సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది గనక దానికి ఏదైనా పోలిక పెడితే దేన్ని పోలిక పెడతారు దీపాన్ని పోలిక పెడతారు అంటే తన హారతిచ్చేపుడు దీపాన్ని హారతిస్తారు సో ఈ హారతిని ఆది విధంగా అర్థం చేసుకోవాలి ఆ మంత్రం అయితే చెప్తారు కానీ ఆ మంత్రం యొక్క తాత్పర్యం తెలుసుకుంటున్నట్టు చాలా గొప్ప తాత్పర్యం ఏమిటంటే పరమేశ్వరుడు అనకంటే భిన్నంగా బయట ఏదో పెద్ద ఆయన ఒక ఆయన నిలబడి కాదు ఆయన ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు ఆ ఆత్మ జ్ఞానం ముందే సకల జగత్తు ప్రకాశిస్తోంది అని ఆ మంత్రానికి అర్థం ఆ హారత నేలా ఆ హారతిని దేవుడికి చూపిస్తాడు దేవుడికి చూపించిన హారతిని వీడికి చూపిస్తాడు వీడిలా చేతితో దాన్ని అర్థసి పగలు పెట్టారు ఏంటి దీని అర్థం ఏమిటి అంటే ఆ దేవుడు నాకంటే భిన్నంగా లేడండి కాబట్టి ఆ దేవుడు ఈ జ్యోతి నేను ఆత్మజ్యోతి అంటా ఒక్కటే అని అర్థం అది అంతేగాని ఈ చేతులు దాని మీద ఫిజికల్ గా పెట్టాఖర్లా అలా దూరం నుంచి నమస్కారం చేస్తే సార్ ఈ హారతి పళ్ళని ఇట్లొట్టు తిక్పేయడం ప్రతివాడికి ఆ మంత చేతికి తగిలినంత పని వాడు దాంట్లో కాగితాలు నాణ్యాలు వేయటం ఇదంతా కూడా తర్వాత వాళ్ళు తర్వాత జనాలు ఆ మంత్రం మంత్రం గురించి అర్థం తెలుసు ఉంటాయి ఇలాంటి గురించి తక్కువ ఉంటాయి మంత్రం అర్థం మనకి తెలియాల్సిన సందర్భం లేకపోతే ఇటువంటివన్నీ ప్రసానమవుతుంది హారతి పళ్ళెం తిప్పడం ఈ హారతి కొంత డబ్బు వసూలవుతుంది ఇది ఎవరిది ఈ డబ్బు ఎవరది దీని మీద పెద్ద పెద్ద మీమాంసలు చర్చలు ఉంటాయి ఇప్పుడు ఈ హారతి పళ్ళెల్లో డబ్బు ఇది పాలక వర్గం వాళ్ళదా పురోహితుంది అని దాని మీద ఇంకా నన్ను అడిగారు సలహా దానికి ఎలా చేయాలి మీరు హారతి పడమ ఎటువంటి చెప్పడం మానేసి కూర్చోవచ్చు కదండీ ఎందుకండి ఈ సమస్య మీ ఊరికి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నాం ఇదే పదే వాళ్ళు ఇచ్చారు కదా ఇచ్చింది ఆల్రెడీ ఇచ్చారు కదా చంద అవి తీసుకున్నారు కదా డబ్బులు తీసుకున్నాం కదా మళ్ళీ హారతి ఆ రూపాయి కావాలని కూడా వాళ్ళ చేశారు చిల్లర కూడా వసూలు చేశారు దట్ ఇట్ రిమైన్ విత్ దామ్ వాళ్ళ దగ్గర మీరు హారతి ఎలా దూరం నుంచి నమస్కారం చేయటం ఒక అభ్యాసం చేయండి అలా కొంతమంది చేస్తారు కొంతమంది మహాత్ములు ఏం చేస్తారంటే దూరం నుంచి ఎలా చూపిస్తారంటే ఆ ఓనం పెట్టండి మీరు ఎక్కడ ఉన్నారో ఈ మంట మీ దగ్గరికి వచ్చేయక్కర్లేదు మీ జీవిలో నాణాలు మా దగ్గరికి వచ్చేయక్కర్లేదు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్నారు సో దీపము ఎప్పుడు దృష్టాంతం యథా దీప దీపమే దృష్టాంతం ఆత్మజ్యోతి అని అంటారు అంటే లోపల అలా దీపంలా వెళ్తూ ఉంటుంది ఏం చూడడం ప్రారంభించాను అది ఫిజికల్ దీపం కదా అది ఎదుక వ్యక్తి మళ్ళీ ఇలా ఫిజికల్ గా దీపంలో ఉంటుంది అని ప్రారంభించితే అది మళ్ళీ అదొక అదొక గోళ మళ్ళీ దాన్ని అదొక పక్షులు కాబట్టి అలాంటివే కాదు ఇక్కడ సో ఎప్పుడైతే అనిందన మనాభాసం యథాన లీయతే చిత్తం నచే విక్షిప్త్యే పునః అనింగన మనాభాసం లీనము అంటే నిద్రలోకి వెళ్ళిపోతే ఇంకా ఏమీ లేదు నిద్రలో వీడు బ్రహ్మస్వరూపుడే ఉంటాడు అనే అనుభవం ఉండదు కానీ మనస్సు విక్షేపాన్ని చెందుతుంటే జగత్తులో విషయాలు ప్రకాశిస్తాయి తప్పిస్తే మనస్సు యొక్క మూలంలో ఉన్నటువంటి ఆత్మతత్వం మరుగున పడిపోయి కానీ ఇప్పుడు ఏమైంది వీడు నిద్రపోతున్నాడా లేదు జగత్తులోని విషయాలను ప్రకాశింపజేస్తుందా లేదు అలింగనం అనాభాసం దేన్ని ప్రకాశింపజేయకుండా నిశ్చలంగా ఉంది మనస్సు అలింగనోసం ఇప్పుడు ఈ మనస్సు ఏమిటవుతుంది ఆ మనస్సు ఏమిటి వదిజిట్ వది జి అది తెలియదగ్గర విషయమే కదా సో మీరు పరిశీలించదగ్గ విషయమే సో ఆ మనస్సు బ్రహ్మ సంపద్యతే తద ఆ సమయంలో నిశ్చలమైనటువంటి ఆ మనస్సు సంపన్నం బ్రహ్మ తప్పదా పరబ్రహ్మేందు విలీనమై ఉంటుంది కాబట్టి మనస్సు పరబ్రహ్మలో విలీనమైన పరబ్రహ్మ ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనూ ఉంటుంది మనసు అక్కడికి వెళ్ళి విలీనమవుతుందో ఏమేమి అలా కాదు పరబ్రహ్మ ఆత్మరూపంగా ఈ ఎరుక రూపంగా ఉంటాడు దేవుడంటే చిన్మయుడై ఉంటాడు దేవుడంటే మద్య మాంసమయుడిగా చొప్పాలు పంచరోవి అలా ఉండడు అంటే అలా ఉపాసన కోసం అలా భావన చేయడమే కానీ చిన్మయుడుగా ఉంటాడు మధ్యాహ్మాంసమయుడిగా ఉంటే దోమను కుట్టేసి ఇబ్బంది పెడతాయి మనల్ని బందా ఎందుకంటే దేహం దోమ కుట్టేపుడు అది మధ్యామాంసమయమైన దేహాన్ని కుట్టుతుంది ఇది దేవుడు దేహమా భక్తుడి కాబట్టి కాబట్టి దేవుడు మధ్యామాంసమయుడిగా ఉండడు అస్థిమయుడుగా ఉండడు దేవుడు చిన్మయుడుగా ఉంటాడు దేవుక రూపంలో అప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి ఎదుక రూపంలో ఉండే దేవుడు ఎక్కడ ఉంటాడు బయట ఉండడం ఒక సంస్థ నా స్వరూపమే కాబట్టి బ్రహ్మ సంపన్నం అంటే బ్రహ్మ ఉంటాడు ఒకప్పుడు నిద్ర వస్తుంది మీరు ధ్యానం చేస్తుంటే నిద్ర వస్తుంది ఇదంతా ధ్యానానికి సంబంధించిన ప్రకరణం కనుక నేను కొంత ప్రకారంగా చెప్తున్నాను దాని గురించి గౌడపాదాచారులు ఇలా చెప్పాను లయ సంబోధయే చిత్తం చాలా గొప్ప సమయే పునః అద్వైత ప్రకరణంలో వస్తుంది ఆ స కషాయం నిజానీ సమప్రాప్తం దాటి చేసేటువంటి రెండో శ్లోకం ఒకటి ఆల్రెడీ చెప్పాను నేను నిద్ర వచ్చింది అనుకోండి మెడిటేషన్ చేస్తుంటే నిద్ర వస్తుంది మనస్సు ప్రసన్నమైపోతుంది మనస్సు ఎప్పుడైతే కామ్డౌన్ అయిపోతుందో నిద్ర వస్తుంది నిద్ర వచ్చి పద్ధతి అనే మనస్సు కామ్డౌన్ అవడమే నిద్ర వచ్చే పద్ధతి సో ఆ నిద్ర వస్తే మీరు కూర్చుని నిద్రపోతారు దానివల్ల మంచిదే మనస్సు కామ్ అయింది అంతవరకు మంచిది ఎక్స్టెంట్ మెడిటేషన్ బాగానే ఉపకారం కానే కానీ నిద్రపోతే మీ ఆత్మస్వరూపం యొక్క అనుకూలం అది యోగం అనబం కాబట్టి ధ్యానానికి కూర్చున్నట్లా నిద్ర వస్తుంటే అది కష్టమే కదా సమస్య కదా కష్టం అంటే అది పరిష్కారం ఉండాలి దానికి దానికి ఏం చెయ్యాలంటే ఆ మనస్సుని యాక్టివేట్ చేయనున్నాను చిత్తం అటువంటి నిద్ర వచ్చే సమయంలో మనస్సుని నిద్ర లేకపోవలేను ఎలాగే నిద్ర లేకపోవడం మీరు నేను ఈ కపాల భాతి చేస్తాను కపాల భాతి చేస్తా కపాల భాతి అంటే మామూలుగా ఇద్దరు రిటైర్గా కూర్చోమని రాందేవ్ బాబా చేయిస్తూ ప్రతి శానికి ముందు ఐదు కపాల భారతి చేయిస్తాం వీళ్ళు కపాల భారతి చేసుకుంటే ఆయన సో ఆ తపాల పాటి చేస్తే ఈ ఆక్సిజనేషన్ వాడి దేహం అనేది ఒక ఆక్సిజన్ ఛాంబర్ ఈ దేహంలో జరిగే ప్రతి రియాక్షన్ ప్రతి చర్య రసాయన చర్యలు ఏవో జరుగుతాయి కదండీ జీవరసాయన చర్యలు జరుగుతూ ఉంటాయి బయోఆర్గానిక్ రియాక్షన్స్ అవన్నీ కూడా ఆక్సిడేషన్ కి సంబంధించినవి ఉంటాయి ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు కాబట్టి దేహాన్ని ఒక ఆక్సిజన్ ఛాంబర్ తో పోల్సి ఈ ఆక్సిజన్ మనం బాగా ఎక్కువగా వేస్తే అది ఎలాగంటే పొయ్యిలోకి కట్టి బాగా ఊదినట్టు అప్పుడు శరీరం అంతా కూడా యాక్టివేట్ అవుతుంది మనస్సు శరీరము నర్వస్ సిస్టము దాంతో పాటు మనస్సు అన్ని యాక్టివేట్ అయితే అన్ని కంటర్ గా ఉంటాయి కాబట్టి కపాల చేసినప్పుడు చాలా లోపల కార్బన్ డైఆక్సైడ్ మొదలైన వాయువులన్నీ బయటికి బలంగా పోతాయి శరీరంలో ఉండే బ్లడ్ అంతా కూడా ఆక్సిజన్ తో నిండిపోతుంది బ్రెయిన్ కి బాగా చక్కగా ఆక్సిజన్ లభిస్తుంది బ్రెయిన్కి ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ కనుక తగ్గినట్లయితే బ్రెయిన్ కి అది మనిషి యొక్క జీవితానికి అది మంచిది కాదు బుద్ధిహీనుడుగా తయారవుతాయి ఆక్సిజన్ బాగా లభిస్తూ ఉండాలి సో ఈ కపాల పాతిలో అదంతా జరుగుతుంది దానివల్ల బ్రెయిన్ కి మంచి ఆక్సిజన్ లభిస్తుంది దాంతో ఏదైనా సోమరితనము నిద్ర వస్తుండగా జోగి లక్షణము ఉంటే మళ్ళీ యాక్టివేట్ అయిపోతాయి ఆ విధంగా ఒక ట్వంటీ థర్టీ రౌండ్స్ ఆ రకంగా ఒక ఇరవై ముప్పై సార్లు బలంగా గాలిని విడిచిపెడుతుంటే గాలి లోపలికి దాని కదా వెళుతుంది మీరు బలంగా విడిచిపెడతారు అది గపాల బాధ యొక్క లక్షణం అలా చేసినట్లయితే ఆ సోమరితనము నిద్రపోతుంది మీకు యాక్టివేట్ అయిపోతాయి అలా చేయాలి ఇప్పుడు ఒకప్పుడు ఏముంటుంది మనస్సు నిద్రపోవడం బదులుగా టో అట్నించటో అల్లకల్లోలంగా అలజడిగా ఉంటుంది అప్పుడేం చేయాలి అది ఆపోజిట్ అప్పుడే విక్షిప్తం అప్పుడేం చేయాలి శమయత్ మహన ఆ మనస్సు యొక్క అలజడి తగ్గేటువంటి ప్రయత్నం చేయాలి అలాగంటే చూడండి మీ యొక్క సంకల్పశక్తి చేతనే మనస్సు యొక్క విక్షేపాన్ని తగ్గించచ్చు రెండు రకాలుగా చేయించు మనం ఫిజికల్ గా చేయొచ్చు మోర్ సటిల్ గ్రోత్ వేలో చేయొచ్చు సటిల్ వేలో చేయొచ్చు మనస్సు చాలా ఉన్నప్పుడు ఆందోళన తగ్గించేటువంటి పద్దతులు రెండు ఒకటి కొంచెం స్థూల పద్దతి అది ఎలాగంటే ప్రాణాయామం చేయటం సరళ ప్రాణాయామం మెల్లగా నిండగా పీల్చి మళ్ళీ మెల్లగా నిండా విడిచిపెట్టడం దానివల్ల ఆ గాలి యొక్క ప్రవాహాన్ని దాన్నే పరిశీలిస్తూ చేసినట్లయితే ఈ ప్రాణవాయువుకి విశ్వాస విశ్వాసాలకి మనస్సును కట్టేసినట్లయితే కాబట్టి మనస్సు యొక్క అలజడి ఆందోళన తగ్గుతుంది అది చాలా స్థూలమైన విధానం స్థూలంగా అలా చేయాలి ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది సూక్ష్మంగా చేసే బాధ్యత ఉంటుంది అదెలాగంటే మనస్సుని సాక్షిగా దర్శించాలి కొంచెం కష్టం స్థూలంగా చేయటం దేనికి కదా ముగ్గుని ఇలా పట్టుకోవాలంటే పట్టుకుంటాడు అంటే కష్టం కదా ఉంటుంది సూక్ష్మంగా ఉంటుంది కదా అది కాబట్టి సూక్ష్మంగా కూడా మనస్సును ఎప్పుడైతే మీరు చూస్తారో సాక్షిగా వెంటనే ఇమీడియట్ దాని ప్రభావం చాలా గొప్పది మీరు అభ్యాసం చేసి చూడండి అభ్యాసం చేయాలి అంతేదానికి అభ్యాసము పూసు విద్య అనేదో సాగుతముకున్నాం సో అభ్యాసం చేయాలి మనస్సుని ఎప్పుడైతే అల్లు ఉన్న మనస్సునే వాట్ ఈస్ దిస్ వై దిస్ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అనుకుని అలా దాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అది యాక్టివిటీ సో ఇప్పుడు సమ ప్రాప్తం అది ఏకాగ్రమే సమ ఇప్పుడు ఇలా ఇలా అన్నకల్లోనంగా ఉన్న అలలు అవి చలారి అలా అలా సమానంగా తయారవుతాయి మోర్ దస్ ఈక్వస్ గా అప్పుడు దాన్ని డిస్టర్బ్ అవ్వకుండా చూస్తున్నారు నాకు చాలా ఏది కొద్దిగా ఇలా చేస్తున్నారు యాక్టివ్ గా ఉంది అలదుడు కూడా తగ్గితే పా అలా ఉండుకోవాలి ఏకాగ్రంగా నిశ్చలం దేహము నిశ్చలము మనస్సు నిశ్చలము ఆ నిశ్చల స్థితిలో ఉండుకోవాలి దాన్ని డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి మీరే చూసుకోవాలి అది ఎలా డిస్టర్బ్ అవుతుంది పోయి పాలు పెట్టాను అది అలా ఇంకే ఉంది డిస్టర్బ్ అవుతుంది లేకపోతే ఇంత కాలేదు రోజు వచ్చి టైం దాటిపోతుందే అని అనుకున్న డిస్టర్ పని గుర్తుకొచ్చింది జనరల్ గా మనిషి కర్మాశక్తిలో ఉంటారు ఏదో కర్మల్ని చేసేస్తూ ఈ సమాజ ఈ సంసారాన్ని మనం సర్దుబాటు చేసి ఒక పిచ్చి ధోరణలో మనిషి గుతుంటూ ఉంటాయి అంచేత ఏదో అలాంటిది ఏదో గుర్తొస్తుంది ఇప్పుడు నారాయణపూర్ గారు ఉన్నాడు అనుకోండి అంటే ఇంక ఈ వేళ భిక్షకు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాలి అని గుర్తొస్తుంది అయిపోయింది ఎవరితో ఎవరి సమస్య వాడు కాబట్టి సో అలాగా అలాగంటే ఆటంకం రాకుండా మీరే చూసుకోవాలి ఇంకా దానికి ఎవరు చూస్తాడు ఎవరైనా వచ్చి కాబట్టి అంచేతనే నేను మొన్న చెప్పాను ధ్యానాలు కూర్చుని ముందు ఒక సంకల్పం చేసి కూర్చుంటాను హే ఈశ్వరా ఈ జగత్తులో నేను చేయాల్సిన కర్మలు ఏమీ లేవు నేను సర్వాన్ని పరిచయం చేశాను నా ఎందు కర్తృత్వము ఏమీ లేదు నా ఎందుకు భోక్తృత్వము ఏమీ లేదు అని ఈశ్వరుడికి ఒక నమస్కారం చేసి ఒక శరణాగతి చేసి ఈ మాటలో ఇన్ని పదాలతో ఈ వాక్యాన్ని ఈ విధంగానే ఆటో సజెషన్ ఉంటాను అయితే మనం తెలుసిన ఊరుకుంటే వర్క్ అవుతుంది ఈ విధంగా తనకి తాను నచ్చజెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను అలా చేసి అప్పుడు కూర్చుంటే ఈ కర్మవాసన పోతాయి మనస్సు దగ్గరికి వచ్చేప్పటికి సూక్ష్మంగానే ఉంటుంది తనకు ఫిజికల్ గా చేసేది ఏమి అది దానిలా బ్రష్ బుట్టి తోరేమైనా శుద్ధి చేస్తారా ఏమి అలాగేమే వాక్యూమ్ క్లీనర్ తోటి సోఫా సందుల్లో ఉన్న దుమ్ము తీసేయించి అలాగేమీ మనస్సుకి వర్క్ మనసు క్లీనింగ్ అంటే సూక్ష్మంగా ఆటో సజెషన్ రూపంగానే క్లీన్ చేసుకోవాలి వాచ్ మనస్సుని పరిశీలించుట మనస్సుని సాక్షిగా దర్శించుట మనస్సు మీద నిఘా వేయుంట పక్క మీద నిఘా వేయకోవాలి ఇంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేసుకున్నారు కన్ను వేసుకుంటుంటారు అలా చేయకూడదు ఎవరి దారిని వాళ్ళు చేసుకుంటారు చిన్నపిల్లల్ని సాకటం అది వేరే సంగతి ఇంట్లో మిగతా గురించి తర్వాత పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు లేకపోతే ఈ సమాజంలో ఏమవుతుంది అలాంటి నిఘ అది అనవసరం అవన్నీ పరిశీలించడం అనవసరం కేవలము మనస్సును పరిశీలించడం అభ్యాసం చేయాలి ఎప్పుడైతే మీరు మనస్సుని సాక్షిరూపంగా పరిశీలిస్తూ ఉంటారో పర్యవేక్షణ చేస్తూ సూపర్వైజ్ చేస్తూ ఉంటారో మనస్సుని మీకు మనస్సుకి మధ్యన గ్యాప్ కొంత నిర్మాణం అవుతుంది కొద్ది రోజుల్లో అంటే అభ్యాసం చేత ఆ గ్యాప్ ఆ గ్యాప్ వచ్చినట్లయితే మీరు యు హేషన్ దాని పేరే యోగం మనస్సుతో తరతాత్మ్యం కాకుండా మనస్సును అలా సాక్షిగా దర్శిస్తూ ఉంటే ఆ మనస్సు చాలా ప్రసన్నమైపోతుంది అటువంటి ప్రసన్నమైన మనస్సును మళ్లీ అది మళ్లీ చెల్లించిపోయి చల్లా దాన్ని అలా అట్టి పెట్టుకోండి ఎంతో కొంతసేపు ఉంది అలా అట్టి పెట్టుకోండి ముందు ఐదు నిమిషాలు అభ్యాసం చేయండి తర్వాత పది నిమిషాలకు పెంచండి పదిహేను నిమిషాలకు పెంచండి మీరు పదిహేను నిమిషాలు అభ్యాసం చేయగలిగిన బాగా అభ్యాసం చేసినట్టుగా లెక్క చేసుకోవచ్చు ట్వంటీ మినిట్స్ ఈస్ వెరీ యాక్టివ్ ఈవెన్ థర్టీ మినిట్స్ మీరు చేస్తే కూడా చాలా అద్భుతంగా చేసుకున్నట్టు లెక్క ఇప్పుడు దీంట్లో ఈ అభ్యాసం చేసేప్పుడు దీంట్లో తెలుసుకోవాల్సిన ఒక రహస్యం ఒకటి అదేంటంటే స కషాయం మనస్సుని గురించి ఇప్పుడు నేను వర్ణించినంత దేవికగా ఉండదు అభ్యాసం అంట్లో అభ్యాసంలో ఏవేవో ఆటంకాలు వస్తూ ఉంటాయి మనస్సు చల్లా చెలవుతూ ఉంటుంది అది మన చెప్పిన మాట వినదు అది ఏదో పిచ్చిపులాగా తిరుగుతూ ఉంటుంది అటువంటి పని ఏం అంటే చూడు మనస్సుకొంటే స్వభావం ఉంది మనస్సులో వాసనలు నిండా ఉన్నాయి కషాయము అంటే వాసనలు అనేక వాసనలు ఉన్నాయి ఈ వాసనలు ఒక పోవాలంటే లేకపోతే ఒక రోజు రెండు రోజులో అభ్యాసం చేస్తే పోతాయా అవి ఉంటాయి వాసనలు కైకొచ్చి మనస్సులో ఏవేవో సంకల్పాలు పుడుతో ఆ వికారం కలుగుతుంది చలనం వస్తుంది మనస్సులో ఆ సంగతి మీరు గుర్తించాలి అంటే గుర్తించడం అంటే మనస్సులో చలనం వచ్చినప్పుడల్లా విసుక్కోకూడదు తన మీద తాను విసుక్కోవడం తనను తాను తిట్టుకోవడం తనను తాను ఆత్మ న్యూనత భావము ఇదేమీ పనికి మనస్సు అలా ఉంది దాని గురించి మీరు చేసేదే ఉంది కాబట్టి మనస్సుతో చేసేటువంటి వ్యవహారం అంతా కూడా ధ్యానం అంటే మనస్సు మీద ఒక పరిశీలన కదా అదేదో కూడా ప్రేమ పూర్వకంగా చేయాలి కానీ కోపంతో కానీ చికాకు ఫ్రస్ట్రేషన్తో గానీ నిరుత్సాహంతో కానీ చేమోషన్ దగ్గరికి రాలేదు ప్రేమతో చేయాలి దీనికి ఒక దృష్టాంతం చెప్తా రాజకుమారి యొక్క ఆ ఉత్తరీయం ఉత్తరీయం అంటే ఆడు బుధర్మీద కప్పుకున్నటువంటి పమిటింగ్ కొంగు చాలా ఖరీదుగా ఉంటుంది రాజకుమార్తె అన్నాం మీకు సో ఈ పమిటి కొంగు చాలా ఖరీదుగా సింక్ తోటి చేసి జలతానం తోటి కూడా నెగనగలాడిపోతూ ఉంటుంది అది ఒక గులాబీ పువ్వు చెట్టు మీద ముళ్ళుకి తగ్గునుకున్నప్పుడు ఆమె దాన్ని ఎలా అలా ఇలా ఇలా ఇలా లాగింది ఈ జలతానం చిరిగిపోతుంది గులాబీ కొమ్మ విరిగిపోతుంది అది పద్ధతి కాదు కదా చాలా అలమోకగా అలా నిమ్మడంగా మెల్లగా పడ్డ వస్త్రాన్ని ఎలా తీసుకుంటారో ఆ రకంగా మనస్సు ఇక్కడికి అక్కడికి పరుగు తీస్తుంటే మెల్లగా ప్రేమగా చిరునవ్వుతూ దాన్ని సా ఉపమా ఉపమీయతే అనయాపమా ఉపమా అనే పదం ఏమిటంటే దేనితో పోలుస్తారో దాన్ని ఉపమా అని అంట ఇప్పుడు ముఖము చంద్రుని మీదే ఉన్నది అప్పుడు ఉపమా ఏమిటి చంద్రుడు చంద్రునితో పోల్చాం కదా చంద్రుడు ఉపమా కాబట్టి దేనితో పోలుస్తారో దాన్ని ఉపమా ఇప్పుడు ఇక్కడ ప్రసన్నమైన మనస్సుని గాలి లేని చోట ఉండే దీపంతో పోల్చారు కదా కాబట్టి ఇక్కడ ఉపమా ఏమిటోతుంది ఆ దీపమే ఉపమా అదే అన్నాడు శ్రీకృష్ణుడు మేము సా ఉపమా ఆ కదలిక దీపమే ఉపమా అంటే మనస్సుకి పోల్చదగ్గది మంచిది చిత్తప్రచారదర్శిభి స్మృత చింతితృగనిష్ట గల వారు యోగాభ్యాసం చేసేవారు ఇలాగా దాన్ని వర్ణించారు ఈ ఉపమానాన్ని చెప్పాను యోగాభ్యాసం ఉండేవి చిత్త ప్రచారదర్శి భాషకారు యొక్క నిరూపణం చాలా అద్భుతంగా ఉంటుంది నాకు ఆశ్చర్యం ఏంటంటే శాస్త్రం యొక్క ప్రతిపాదన ఓ రకంగా ఉంటుంది లోకంలో ధోరణి మరో రకంగా ఉంటుంది అది అప్పుడప్పుడు మాకు అనిపిస్తుంది వట్ ఈస్ దిస్ కాంట్రెక్షన్ అనిపిస్తుంది కానీ ఊరికే పాయింట్అవుట్ చేస్తూ ఉంటాను ఎందుకు పాయింట్అవుట్ చేస్తానంటే మీ మీద ఉండే ప్రేమతో పాయింట్అవు చేస్తాం అందగత వేరే రీజన్ అనేది యూ హ్యావ్ టు గెట్ హోల్డ్ అఫెక్ట్ గెట్ హోల్డ్ అఫెక్ట్ అనే ఒక ప్రేమ ఆ వస్తువు మీద ప్రేమ సాధకుల మీద ఉండే ప్రేమతో పాయింట్ చేయటం తప్ప మరి కారణం కాదు కాబట్టి లోకంలో యోగము ధ్యానము అంటే ఏదో దర్శిస్తారు ఏదో దర్శిస్తే ధ్యానం అలా ఉంటుంది సపోజ్ మీరు ఏదో రూపాన్ని దర్శించే ప్రయత్నం చేస్తే ఆ రూపం నిలబడతారు అది ఫ్రస్ట్రేట్ అయిపోతారు నిలబడతారు తర్వాత యోగా యోగా యోగము అంటే ఏదో సూక్ష్మ శరీరాన్ని ఏదో దర్శిస్తాం ఏం సూక్ష్మ శరీరాన్ని ఏం దర్శిస్తాం సూక్ష్మ శరీరం అంటే బాడీ అంటారు అదే మళ్ళీ కొత్త నానికేజ్ అమ్మ పడుతుంది యాస్ట్రల్ బాడీ బై యాస్ట్రల్ బాడీ అకల్త్ మెథడ్ ఇంగ్లీష్ వర్డ్స్ వర్డ్స్ కుండలిని అంటాడు కుండలిని అనే పదం మీద ఎక్కడ గీత మొత్తం మీద ఎక్కడా కనపడదు అది కూడా ఒక ఉపమానం అలాగ ఎదిగే రీంతో ఉంటుంది సైకిల్గా ఉంటుంది అందులో కుండలి అని మనం పొమ్మల పోల్చాము అనే సంగతి మరిచిపోయి ఇప్పుడు దీపంతో పోల్చారు కదా మీ చుట్టూ దీపాలు పెట్టే చుట్టూ చూంటే అలాగా అది దాని ఉపయోగం సో అలాగా దాన్ని డిస్టార్ట్ చేయకూడదు ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తత్వం ఎప్పుడు సింపుల్ గా ఉంది ఎప్పుడు సింపుల్ గా ఉంది కాంప్లెక్స్గా ఉంది తత్వాన్ని కాంప్లెక్స్ చేసి హ్యూమన్ మైండ్ అది వేరే సంగతి కానీ తత్వం చాలా సింపుల్ గా ఉంది ఇంత సింపుల్ యోగాన్ని గీతలో చెప్తే గీతలో అసలు స్పృశించను కూడా స్పృశించని అంశాలను దాని నెటి మీద ఉద్దేశి దాని నెధి మీద ఇంత మీరు వేసిస్తే మీకేమవుతుందంటే అనేక పదములు వాక్యములు పారాగ్రాఫ్లు పుస్తకాలు వస్తాయి తప్ప తత్వం అలాగే సమాజంలో అలా కాబట్టి ఏదో ఫోర్స్ ఉంది ఆ ఫోర్స్ కింద నుంచి నుంచి కిందకి అవన్నీ కూడా సింబాలిక్ రిప్రజెంటేషన్ సమ్ వాల్యూఇస్ ఆల్వేస్ దా కానీ మీరది ఉపమానము ఒక పోలిక మాత్రమే అనే విషయాన్ని మరిచిపోయి దాన్ని లిటరల్ గా తీసుకోవటం లిటరాలిటీ అని ఒకటి ఉంది అది ఒక యాటిట్యూడ్ ఆ మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాడు ప్రతి లిటరల్ గా తీసుకుంటాడు అంటే ముక్కస్య ముఖార్థహాన అంటారు ఇంకా అలా పండగా ఆ మొక్క మొక్క మొక్కంటే ఒక పద ఉపదాం ఉంటుంది దాన్ని ఫిజికల్ గా అదే మీనింగ్ తీసుకుంటాం ఆ ఫిజికల్ మీనింగే తీసుకుంటాం అదే తత్వం అని చెప్తా ఉంటాం లిటరల్ గా తీసుకుంటాం దట్ ఈస్ సమ్థింగ్ అమేజింగ్ అలాగే లిటరల్ గా తీసుకోవటం వల్ల అది వర్కౌట్ కాదు లిటరల్ గా తీసుకోవడం లెటరల్ గా తీసుకుంటే అన్ని సమస్యలు వస్తాయి ఇప్పుడు లెటర్గా తీసుకోవడానికి ఎగ్జాంపుల్స్ ఇస్తే వినడానికి చెప్పడానికి కూడా కొంచెం అవమాటంగా ఉంటుంది అన్ని మొత్తం ప్రపంచం ఉండాలి ఇదే ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఉదాహరణకి దక్షిణామూర్తి ఎద్దు మీద కూర్చో ఎద్దు మీద కూర్చోడం ఏంటండి ఎద్దు మీద కూర్చోడం ఎద్దు మీద కూర్చున్నాడు గర్భ మీద కూర్చున్నాడు వది దాని బెటర్ బెటర్ దాన్ ఎద్దు మీద కూర్చోడం ఏంటి ఎద్దు మీద ధర్మము అనేదే ఎద్దు మీద ఆయన అధిష్ఠించి ఉన్నాడు అర్థం ఏంటి ఏ హృదయంలో ధర్మం బాగా ప్రకాశిస్తూ ఉంటుందో దూరంగా ఉంటుందో ఆ హృదయంలో దక్షిణామూర్తి నివాసం చేస్తాడు అనే అభిప్రాయం అలా తీసుకోవాలి కానీ ఆయన ఎద్దు మీద కూర్చుంటాడు ఆయన ఉంటూ ఫిజికల్ గా పెట్టి ఆ దక్షిణామూర్తిని ఏదో చేయడం కోసం ఓ ఎద్దు ఆ ఎద్దు మీద పెద్ద గుట్ట ఒకటి పెట్టేసి ఆ గుట్టలో దక్షిణామూర్తి పెట్టేసి ఆ పక్కన వీరు కూర్చుంటారు దేవుళ్ళు పెట్టేసి వీడి దగ్గర వీళ్ళు ఊరేగిస్తూ ఉంటారు దేవుళ్ళు ఊరేగిస్తున్న వాళ్ళు పెట్టేసి వీళ్ళే ఊరేగిస్తూ ఉంటారు ఊరేగిస్తారు అది మీరు సో అలాగా ఓకే దేవుణ్ణి ఊరేగించు పలకే పెట్టి దేవుని ఊరేగించు మేము చిన్నప్పుడు ఊరేగించేవాడు వీరు గుర్తించిన దాంట్లో నువ్వు ఎందుకు కూర్చున్నావు అంటే నేను దేవుణ్ణి పట్టుకున్నాను కదా అంటాను ఏదో పేరు పెడతాయి కాబట్టి లెక్క బాగా తీసుకోవటంలో అన్ని సమస్యలు ఉంటాయి స్పిరిట్ తీసుకోవాలి అండి ఎత్తేటండి నాలుగు పదాలంటే ఎద్దు నాలుగు నాలుగు పదాలంటే నాలుగు కాళ్ళు డెక్కలు డెక్కలుగా రెండేసి మళ్ళీ ఇవి అలాగే మొదలట్టుకూడదు సో అక్కడ ధర్మం ధర్మం నిండా హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ కాల్డ్ చి ఆత్మాచితుష్పాత అందుకే చెప్పిన చెప్పారు ఆత్మాచితుష్పాతా ఆత్మచుతుస్పాథంటే శ్రీ శంకర్లు చెప్తారు ఇరే ఆవులాంటిది అనుకునేవరు అది అంటారు కూడా నాకు మా గౌరీగా ఆవులాగా నాలుగు కాళ్ళున్నాయి ఏమిటన్నా అనుకునిపోయావు అక్కడ కూడా ఉంటారు అలా అనుకోకండి సుమా కూడా అంటారు భాష్యకా కాబట్టి ఎప్పుడు కూడా లెటరల్ గా తీసుకోకూడదు సాధనప్పుడు దాని స్పిరిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి స్పిరిచువాలిటీ తీసుకుంటే దాన్ని రిలీజియన్ అంటారు ఆ లిటరాలిటీని అర్థం చేసుకుని దానికి అది అతీతంగా స్పిరిట్ తీసుకుంటే దాన్ని ఏమంటారు స్పిరిచువాలిటీ అని ఉంటారు ఈ తేడాన్ని శాసనం కాబట్టి ఇక్కడ కూడా చెత్త ప్రచార దర్శి అదే యోగము ఉంటారు ఎవరు పై నుంచి కిందకి పైకి అలా కాదు అయితే లోపల ఏదో ఉంటుంది అది బ్లూగా ఉండాలా రెడ్గా ఉండాలా అని ప్రశ్న చేస్తారు ఏమిటి బ్లూగాను రెడ్గా ఉంటే అది ఆత్మ ఉంటుందండి సో ముగా ఉంటుందా రెడ్గా ఉంటుందా ఎవరో చెప్తారో అది ఇనీషియల్ గా ఎల్లో ఉంటుంది తర్వాత రెండుగా ఉన్నా సో ఇలాగంటే తలకిందులు దానిలో పడి వెళ్ళకూడదు సో చిత్త ప్రచారదర్శి మీ చిత్తాన్ని నుంచు చిత్తం ముందా రెడ్గా ఉంటుందా ఫైట్ వస్తుందా కిందకి ఇవన్నీ కూడా మీనింగ్ డిస్క్రిప్షన్స్ జనరల్లీ ఏదైనా స్పెసిఫిక్ మీనింగ్ ఉంటే దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఆ చిత్తం యొక్క ఎలా ఉన్నది ప్రచారం అంటే తిరుగుబాటు అది ఎలా పరిభ్రమిస్తుంది రాగద్వేషాలతో నిండి ఉంటుంది మీకు దేని మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుందో అటు పరుగు తీస్తూ ఉంటుంది దేని మీద ద్వేషం ఉంటుందో అటు పరుగు తీస్తూ ఉంటుంది దాన్ని గుర్తించి ఆ రాగద్వేషాలని సరళం చేసుకుంటూ తగ్గించుకుంటూ పోవాలి అప్పుడు మీకు చిత్తం యొక్క మీకు అనుభవాలకు తెలుస్తూ అది తెలిసినప్పుడు ఈ సంస్కారం మనలో ఉందా ఈ వాసన ఉందా అది ఎవరి చిత్తము ఈజ్ లైక్ దాట్ మైండ్ ఈజ్ లైక్ దాట్ సో ఓహో ఈ వాసం ఉంది అని తెలుస్తూ ఉంటాం అది దాన్ని అలా అబ్జర్వ్ చేసి తెలుసుకుంటుంది ఆ రకమైన వాచ్ఫుల్నెస్ దాన్ని యోగం యోగినోజిత సంయత ఆత్మయొక్క అభ్యాసం చేయుడు ఆత్మయొక్క యోగము అంటే సమాధి సమాధి అంటే మళ్ళీ దానికి కూడా లోక ప్రసిద్ధమైన అర్థాన్ని తీసుకోకూడదు జనరల్ గా లోక ప్రసిద్ధమైన అర్థం తప్పు జనరల్లీ దట్ ఈస్ అ రూప్ లోకంలో సూర్యుడు ఉదయించును అస్తమించును లోక ప్రసిద్ధమైన అర్థమే కదా సూర్యుడికి ఉదయాస్తమయాలు వాస్తవంగా ఒక ఎంపిరికల్ పర్పస్ కోసం తీసుకుంటే తీసుకోండి సూర్యుడికి ఉదయాస్తమయాలు వాస్తవంగా ఉండవుగా మనం చంపు కాబట్టి లోక At the best, ఎంపీరికల్ గా ఉంటుంది at the best. At the ది it is wrong. So సో భూమి బల్లపొరుపుగా ముందు అని లోక ప్రసిద్ధంగా ఉంది ఒకప్పుడు కానీ తప్పు So అది సో కాబట్టి లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలించి కానీ తీసుకోకూడదు సో సమాధి సమాధి అంటే లోకంలో ఉన్న అర్థం అంతకుండా నేను చెప్పాను అలా గిలిచిపోయి కూర్చుంటాడని ఒక అర్థం అది ఒక ఒక అభిప్రాయం లోకంలో ఆయన అలా ఫిక్స్ అయిపోయి దాని మీద ఇంకా కథలు అందుకుంటూ పోతాయి ఆయన గోతులో ఆరు నెలలు కూర్చున్నాడు అయితే కొండ మీద మూడు నెలలు కూర్చున్నాడు గోతులో కూర్చోని చెప్పాడు శ్రీకృష్ణుడు అలాగే కొండ కూడా కూర్చోతుంది చెప్పాడు ఒక సంస్థానం వేసి కూర్చోమని చెప్పాడు అతి సర్వత్రా వజేయత్నం చెప్పాడు నాలుగేళ్ల అడ్డంగా మనిషి వెనకాల పెట్టి కూర్చున్నాడు అలాగే అక్కడ చెప్పలేదు చెప్పితో పుస్తకాలు చెప్పి ఉంటాను అయితే శివలింగం ఒక అడ్డంగా పెట్టేసుకుని అలా శివలింగం నోట్లో పెట్టుకోవడం ఎందుకండి అలా పనే పాత నోట్లో పెట్టుకోవడం ఎరుకుండా పెట్టి అభిషేకం చేయాలి కానీ నోట్లో పెట్టుకోవడం ఏమిటి నోట్లో పెట్టుకుని వస్తూ రూపాయలు వడలు గీలు అలాంటి సో కాబట్టి సమాధి అంటే అవేమీ కాదు సమాధి అంటే మనస్సులో చలనము తగ్గిపోయిన స్థితిగే సమాధి అనిపారు అంతే అదే సమాధి అంటే నేను ఉన్నాను అంటే ఉండడమే సత్యద్రూపంగా ఉండడమే అచింతనమేవ బ్రహ్మచింతనం అని నిర్ణయం అది ఏ రకమైన విషయముల విషయం అంటే సంసారంలో ఉండే విషయాలు వాటి యొక్క శబ్దస్పరిశాదులు వాటి యొక్క చింతన లేకుండుటయే బ్రహ్మచింతనము మీరు విషయ చింతనం మానేసి బ్రహ్మని చింతిస్తూ కూర్చున్నారంటే అలా కాదు అది బ్రహ్మచింతనం అవటం ఎందుకంటే సపోజ్ నేను ఈ పుస్తకాన్ని గురించి చింతటం మానేసి అదేదో బొమ్మను గురించి చింతించాను అనుకోండి ఈ బొమ్మ విషయమే ఈ పుస్తకము విషయమే బొమ్మ విషయం ఓ విషయం మానేసి ఇంకో విషయం కాదు ఆ ఆ ధ్యానం వేరు ఇది అలాగే కాదు ఇక్కడ బ్రహ్మచింతనం అంటే ఒక పెద్ద బండరాయి అది చింతన చేయమని కాదు బ్రహ్మచింతనము అంటే అచింతనమేవో బ్రహ్మచింతనం ఏ చింతనము లేకుంటే బ్రహ్మచింతనం నిద్రపోకూడదు ఒకటే కండిషన్ నిద్రపోకుండా ఏ చింతనము లేకుండా ఉంటే దాన్నే బ్రహ్మచింతనము అంటారు అలాగే అధ్యానమేవ ఆత్మధ్యానం ఇక్కడ ఆత్మయోగము అంటే ఆత్మధ్యానము కదా ఇక్కడ అధ్యయ చింతాయా సో మీరు సంసార విషయాలని ఇతర విషయాలని ఇతర ది అదర్ ఇతర విషయాన్ని ఉదాహరణకి మీరు ఎలా కూర్చుని నాకంటే రాముడు భిన్నంగా ఉన్నాడు అని ఆ రాముడిని మీరు చింతన చేస్తున్నారనుకోండి అది ఆత్మచింతనం అవ్వదు రామచింతనం అవుతుంది కానీ ఆత్మచింతనం అవచింతనము అంటే రామనామాన్ని అలా ధ్యానం చేస్తూ చేస్తూ విలీనమైపోతుంది ఈవెన్ రామనామం కూడా ఆత్మచైతన్యంలో విలీనం అయిపోతుంది రామనామం ఆత్మచైతన్యం నుంచే వస్తుంది ఆత్మచైతన్యంలో విలీనం అయిపోతుంది విలీనం అయిపోతే ఇప్పుడేముంది అధ్యానం ఏ ధ్యానము లేదు దానికే ఆత్మధ్యానము అని పేరు సమాధి అని అంటారు సో ఈ సమాధి అనేది ఆ అర్థం చేసుకోవాలి దీని గురించి ఇంకా నేను తరువాతి శ్లోకంలో దాన్ని ఇంకా వివరిస్తున్నారు సమాధిని అందాము